ఈ విధంగా మనిషి కామనలతో కలిసి ఈశ్వరుణ్ణి ఆరాధించినట్లయితే వాడు సంసారంలో పడిపోతారు తప్ప అందుకోసం దృష్టాంతంగా చెప్పాడు వాడిని ఆ ఈశ్వరుణ్ణి ఆత్మస్వరూపాన్ని చేరుకోరు కాబట్టి కామనలతో చేసే ఆరాధన డైరెక్ట్ ఉన్నట్లు కూడా కాదు కర్మయోగ రూపంగా చేసే ఆరాధనే అదే ఇండైరెక్ట్ మెథడ్ కూడా కాదు కర్మయోగ రూపంగా చేసే ఆరాధన మాత్రమే ఇండైరెక్ట్ మెథడ్ ఆత్మస్వరూప నిష్ట దాన్ని మాట్లాడితే డైరెక్ట్ మెథడ్ ఎందుకంటే మీరు ఎంత భక్తి చేసి ఎక్కడెక్కడో తిరిగి తిరిగి తిరిగి అక్కడికి వైకుంఠంలో విష్ణువుని చేత అప్పుడు మీకు అర్థం అవుతుంది వైకుంఠం అంటే మీ హృదయమే విష్ణు అంటే మీ అర్థం ఇంత ద్రాడ ప్రాణాయామం అని ఒకసారి అవుతుంది ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు ప్రాణాయామం ఏం చేస్తారు ముక్కు పట్టుకుంటారు మీరు ఎలా ముక్కు పట్టుకుంటారంటే ఇలా పట్టుకుంటారు దానికి ద్రావిడ ప్రాణాయామం అని ఎందుకు వచ్చిందో తెలియదు ముక్కు అలా పట్టుకోవడం ఎందుకంటే ముఖం ఇలా పట్టుకోవచ్చు కదా ఎలా సో మీరు విష్ణువుని ఆరాధించి వైకుంఠానికి వెళ్ళి అక్కడ విష్ణువుని దర్శించి అప్పుడు మీకు అర్థమవుతుంది ఓహో విజయవాడ అనుకుంటా ఉంటే నా హోనే కదా ఇది ఈ విష్ణువు నా స్వరూపమే అని తెలిసి ఇది దాని పేరు ద్రావిడ ప్రాణాయామం అది ఇండైరెక్ట్ మాట్లాడారు ఇది డైరెక్ట్ ఆ స్వీ డైరెక్ట్ గా నేను మీరు చెప్పాను వీడు ఓ ఈశ్వర నేను నిన్ను పూజిస్తాను అంటాడు చెప్పాను పూజిస్తానంటే ఈశ్వరుడు నాడు వీటితోటి నువ్వు నమ్ము పూర్తించడం నాన్న నువ్వు నువ్వే నేను నేనే నువ్వు అంటే వీరే అలా ఉంటాయో నేను నిన్ను పూజించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాయి నువ్వే నేను నేను నేను ఒకటే ఎక్కడ గుర్తుంది నువ్వు ఉన్న చోటు నువ్వు అంతే తప్ప నువ్వు అలాగా నువ్వు నేను ఒకటే అనే మాట చెప్పకు ఇష్ట వేరే ఓకే నీకు ఎదురకుండా ఉంటారు నీ ఎదురకుండా ఉంటే ఆస్వానించగా అక్కడ అవాహయాన్ని కుదరదు ఎందుకు అవాహన ఏంటంటే కదా నువ్వు ఎక్కడ ఉంటావు వైకుంఠంలో ఉండవు నేను ఆవాహన చేస్తాను మళ్ళీ విసర్జన కూడా చేస్తాను అప్పుడు వెళ్ళిపోదు కానీ ఉద్వాసన చెప్పినప్పుడు వెళ్ళిపోదు కానీ అవాహన చెప్పినప్పుడు వద్దు కానీ వచ్చే రత్నసింహసం మీద కూర్చున్నట్టుగా నేను రత్నసింహసం ఇచ్చినట్టుగా నేను అంటాను కూర్చున్నట్టుగా నువ్వు అంటే ఇలా రసన సింహాసనం సమర్పయా లేదు వేయ వతీవిస్తారా అలా అన్నందుకు పునః ఆసనం సమర్పయాన్ని అని వచ్చు ఆసనం సమర్పయాన్ని అని వచ్చు కదా ఆసనం వల్ల సింహాసనం అంటారు సింహాసనం వల్ల అంటే ఇదంతా కూడా వైష్ణవిజం నుంచి వచ్చింది వైష్ణవిజంలో రత్నము బంగారము వజ్రములు వైదుర్జములు లేని అసలు పని ముందుకు నడవదు ఉండాలి లోకల్ జిమీన్ డారీ సిస్టమ్ చూసారా అక్కడ జమీందరి గారి దీంట్లో వజ్రాలు వెళ్ళి చేయాలి ఉండాలి ఉంటాయి కదా అదే మోడల్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఆసనవ సమయాన్ని సింపుల్ కలిసం నారాజ్ పూర్తిగా ఎవరైనా అన్నది మామూలుగా ఈ సంస్కారం కావాడు రక్తన ఖచ్చితం కొన్ని సంస్కృతులు వచ్చిన వాడు అయితే రక్తన ఖచ్చితంగా నవరత్న పక్కన చేస్తారు ఇంకా సింపు అక్షరంగా వేసేసి వాడ కాబట్టి అలా దేవుణ్ణి వీళ్ళు సపరేట్ గా పెడతారు నతం పక్ష చేసి కష్ట ఆత్మస్వరూపంగా ఉండే దేవుణ్ణి ఎల్ రోజు చూస్తూ కట్టడం లేదని ఆ దేవుడు గురించి మిమ్మల్నుకుంటారు దేవుడు నిన్న చిన్న చిన్న వాళ్ళు పురాణాలు చెప్తూ ఉంటారు ఒక ఆయన ఆయన ఎలా చెప్పారు ఆయన చెప్పినట్లు సారం ఉందే దాని మీద పెద్ద దుమారంగా వెలపిస్తే ఎదో ఆయన బొమ్మకాయలు చేయటం లేదంటే అల్లర్ ఎలా చేస్తుంది ఒక ఛానల్ ఈ అల్లవి భక్తి ఛానల్స్ తర్వాత ఇలాంటి అల్లర్లు కూడా బాగా జరిగాయి ఒక భక్తి ఛానల్లో ఛానల్లో అయిన చెప్పాడు ఇంకో ఛానల్ వాడు దానికి విరుద్ధంగా లేవకొడుతూ అలంటారు ఇదంతా దేని గురించి అంటే దేవుడు ఆ దేవుడు వీడు హృదయంలో అప్నవకంగా ఉన్నాడు కానీ ఆ సత్యాన్ని చూడడానికి సిద్ధపడే వాడు ఎవరు కూడా కష్టం ఎంత చూడలేదు కష్టం అయ్యాతే అయ్యా కష్టం వర్క్ ఈ మానవ సముదాయాలను చాలా కష్టపడుతూ ఉండదండి కష్టం క్రియేట్ చేయం పెట్టుకోండి ఎందుకంటే కష్టం వస్తే చాలా దుఃఖము కలదు సమాజంలో అజ్ఞానం వల్ల చాలా దుఃఖము కలదు అని ఆయన తన ఒక నిరుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు ఎందుకంటే అత్యంత విహితం దృష్టి గోచరా పన్నమీ కష్టమ తన్న పశ్యసి అని వెనక్కి పెట్టుకోవాలి చూడండి మీరు నిద్ర లేచారు నిద్ర లేవడా నిద్ర లేచినప్పుడు ఒక జాగ్రత్త ప్రపంచము ఆరంభమయ్యారు ఈ జాగ్రత్త ప్రపంచం ఆరంభండానికి ఆరంభంలో ద బిగినింగ్ ఎలా ఉందో మీరు చూసుకోండి తెలివి వచ్చినది తెలివి ప్రపంచం అనేది లేనే లేదు తెలివి తరువాతనే ఉన్నది జాగ్రత్త ప్రపంచము అంటే అత్యంత విలిప్తం అంటే ఒక చెప్తున్నా తెలివి తరువాత కూడా తెలివి రావడం అంతా ఎలాగో గది చేతగా ఉన్నది ఆ చీకటి గదిలో సామానులు అన్ని ఉన్నాయి కిటికీ మూసి వేసి ఉన్నది కటికీ చీకటి అప్పుడు మీరు నెల్లగా కిటికీ తెలుపు తెరిచారు అప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు మెల్లగా కిటికీ తెలుపు తెరుస్తున్నారు అప్పుడు ఎలా తెరుస్తూ అదే ఎంత మెల్లగా తెరిస్తే అంత మెల్లగా సూర్యుడికి కాంతి లోపలికి వస్తుంది లోపలికి రాగానే గదిలో ఉన్న వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తుంది అదేవిధంగా బుద్ధి ఎందు వాసన రూపముగా ఉన్నటువంటి అబ్జెక్షన్ అన్నిటినీ ఆ బుద్ధిలో అంటే బుద్ధి యొక్క డోర్ తెరుచుకుంటోంది ఆత్మ అనే సూర్యునికి బుద్ధి అనే తలుపు తెలుసుకుంటాం అలా బుద్ధి అనే అంటే రావడం అంటే అదేమిటి తెలుగు రావడం అంటే బుద్ధి అనే తలుపు కిటికీ తలుపు తెలుసుకుంటాం ఆ కిటికీ తలుపు తెలుసుకుంటూనే ఆత్మానేశ్వర్యుని యొక్క ప్రకాశము చైతన్య ప్రకాశము అది లోపలికి తోచుకు వచ్చే స్తోంది నింపుకుంటూ వచ్చేస్తాం వచ్చేసి ఆ బుద్ధి ఎందు వాసనగా అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది ఒక ఆ వాసనలను ప్రకాశింపజేస్తూనే బుద్ధి ఉన్న ఆబ్జెక్ట్స్ వాటిని మెంటల్ ఆబ్జెక్ట్స్ మెంటల్ ఆబ్జెక్ట్స్ బుద్ధి అనేది ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి గ్రామం ఉంది నగరం ఉంది భార్య ఉంది భర్త ఉన్నాడు కొడుకున్నాడు పిండి ఉంది తెప్పలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి బుద్ధి ఇవన్నీ బుద్ధి మెంటల్ ఆబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయి అంటే అవి ఒకదాన తర్వాత ఒకటి ప్రకాశవంతం ప్రారంభిస్తాయి అయితే అన్నికంటే ముందు దేహము నాది నేను అనే వ్యక్తిత్వం ప్రకాశింపబడుతుంది ప్రకాశంపజేయబడుతుంది ఆ వ్యక్తి శ్రష్ట వాడు వస్తాడు పిచ్చట్లో ఎలా ఉంది మొత్తం జాగ్రత్త ప్రపంచం అంతా కూడా అడైజ్ అవుతుంది రెండు ఏకకాలలో పొందడం అవుతాయి ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ అనే బట్టి చూసుకుంటే మీ స్వరూపమేమిటి జాగ్రత్త ప్రపంచమా కాదు జాగ్రత్త ప్రపంచాన్ని చూసే జాగ్రత్త చూడా అదిగో ఆ ఆ ప్రకాశము దేని ఎందు జాగ్రత్త పురుషుడు జాగ్రత్త ప్రపంచము ఒకేసారి ప్రయత్నై చేయో మళ్ళీ దేనిలో ఈ రెండు కూడా విలీనం ఆ చైతన్య ప్రకాశమే నా స్వరూపము అని వీరు తెలుసుకోవడానికి ఆ తెలియడానికి ఏమిటండి సమస్య తర్వాత వెంకటేశ్వర స్వామి దేవుడు ఆయన దర్శించడానికి దేవాలయానికి వెళ్ళారు దేవాలయానికి వెళ్లి ఆ మందిరం ముందు నిలబడి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నాడు దర్శిస్తుంటే ఇప్పుడు మీ చేత దర్శనం ఉండే వెంకటేశ్వర స్వామి మీకు ఎదురుగా ఉన్నాడా మీ కంట్లో ఉన్నాడా మీ కంట్లో ఉన్నాడు మీ హృదయంలో ఉన్నాడు సపోజ్ మీ హృదయంలో లేకుండా ఎదురకుండా ఉండిపోతే దాన్ని దర్శనం అసలు కాబట్టి The the distance between subject Subject and object is zero. ది డిస్టెన్స్ బిట్వీన్ ది సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ జీరో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ జీరో అది ఆ వాసన చేత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ భాషిస్తుంది డిస్టెన్స్ జీరో డివిజన్ భాషిస్తుంది అది వాసన రూపంగా భాషిస్తుంది డిస్టెన్స్ మటుకు జీరో బికాజ్ బోతాద్ లోకేటెడ్ ఇది సేమ్ లోకసత్వం మైన్ ఈ సత్యాన్ని గుర్తించడానికి ఏమిటి మీ సమస్య ఈ సత్యాన్ని మీరు గుర్తిస్తే భక్తుడికి బయట భగవంతుడు ఉండగలుగుతాడా అని చెప్పనటువంటి నేను మీరు చెప్ప భక్తుడికి బయట ఎలా ఉంటాడంటే భగవంతుడు హౌసీ ఇండిపెండెంట్ ఆఫ్ ద అవుట్ సైడ్ ది డిమోటీ హౌ కెన్ ది భగవాన్ బిడే నెవర్ ఇప్పుడు పండితుడు రైల్ దిగే పండి మహా పండితుడు రవి విజయ్ అందరూ ఉన్నారు చే ఆయన వేడముఖం వేసుకుని ఆ పెట్టి చేత ఒక పెట్టి చేత్లో పెట్టుకుని ఇంకో పెట్టి ముతాన్ని పెట్టుకుని అలాగే ఇటు అట్లా అడుగులు వేస్తూ వేడముఖం వేస్తూ చూస్తున్నాడు ఆయన ఇప్పుడు పండితుడ కాబట్టి ఆయన ఎక్కడ ఉంటాడు పండితుడు అయ్యా శాస్త్రి గారు అది వాడు ఎవరో గౌరవించుకో కేక వేస్తారు చేస్తున్న అది ఈ చెవిలో పడింది ఎప్పుడు మా చెట్లో ఆ పెట్టి కింద పెడతాడు ఆ బదు పెట్టి కూడా కింద పెడతాడు ఎవరు రాని ఈరోజు చూస్తాడు ఈ రోజు రాస్తాడు పెట్టి రోజు వాడు రుగారి పండితుల కళ్ళు వాళ్ళు గారు నేర్చుకుని నడుస్తాడు ఈయన పండితులు ఎప్పుడౌతారు ఈయన పండితులుగా గుర్తించి వాడు వస్తే ఈయన పండితులు అసలు వాడు రాలేదనుకో ఎక్స్ వాళ్ళే పండి అయ్యా శాస్త్రియ ఎవడైనా అంటాడే ఇన్ని మీరు దేవుడు ఇంతటి దీనికంటే భిన్నంగా ఉంటాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు దేవుడు దీనికంటే భిన్నంగా ఏమీ ఉండడు అడుగో దేవుడు అని మీరు అన్నారంటే మీ హృదయంలో ఉన్నారు తర్వాత దేవుడికి మీరు పెట్టేటువంటి నామరూపాలన్నీ కూడా ఈ యొక్క వాసనలను నిరూపిస్తే తప్ప అవి దేవుణ్ణి నిరూపించవు నిరూపించడం అంటే డిఫైన్ చేయటం అవి దేవుణ్ణి డిఫైన్ చేయవు ఈ వాసనలను డిఫైన్ చేస్తాం దేవుడు చర్యటం పెట్టుకుంటాడు అని మీరు అన్నట్లయితే ఓహో వీడికి తెరీటం వాసనం ఒకటే ఉన్నది అని అంటారు ఆ శరీటం బంగారానికి చేసింది పెట్టుకుంటాడు అని మీరు అన్నట్లయితే ఆహా వీడికి బాగా డబ్బు ఒక ఇంటి బంగారం పొందినంత డబ్బు విడిచిరీ అవుతుంది అదిన్నప్పుడు మేము విధ్వస్తులకు అలంకారం చేసినాం లేకపోతే ప్రభలకు అలంకారం చేస్తాం ప్రభలకు అలంకారం చేసేప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలంకారం చేసే వాళ్ళకి ఏమి ఉండవు అలంకారం అలంకారం చేసే సామర్థ్యం మాత్రం వాళ్ళు ఏం ప్రతి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చీర చీర వీళ్ళు వాళ్ళు చీర ఇవ్వకుంటే కలిస్తారండి అది రమ్మని మళ్ళీ తెచ్చిపోవాలి ఆ చీరలు వెళ్ళి అప్పుడు అప్పుడు అయిపోతారా కానీ వీళ్ళు ఎవరు చీరలు ఇస్తారు నాకు తెలిసి కొంతమంది కొత్త చీరలు ఇచ్చు ఉండవచ్చు కొంతమంది పాత చీరలు కూడా ఇస్తారు అక్కడ ఎప్పుడూ మళ్ళీ కూడా ఇస్తారు అప్పుడు ఈ చీరలు నల్లని పట్టుకెళ్ళి ఇలా మడత మీద మడతా మడత మీద మడతా పెట్టి ఇలా ఆ చేయంత మనకు వస్తే చీర పొడుగుతూ ఉంటుంది కదండి ఏడు మీటర్లు అంతా ఉంటుంది అది ఇప్పుడు ఏడు మీటర్లు ఉంది అలా చేయంత సైజున మంచి డిజైన్ అది అంచు మంచాన్ని ఉంటాయిగా అలా తయారు చేస్తారు దాన్ని ఇలా ఇలా మడత పెట్టి అలంకారంగా కోస అంచు అని దాని పాత చీరనే అలంకారంగా అంటే దాని మొదటి విషయం ఏంటంటే ఈ దేవుడికి అలంకారం చేసేవాళ్ళు సింపుల్ సింపుల్ వాళ్ళు కూడా చిన్న చిన్న ఆదాయం గల వాళ్ళు తప్ప పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు సాగు అంటే కదా అదేహంలో ఉంటాడు బెల్జియం నుంచి డైమండ్స్ కట్టించి ఐదు బెల్జియలు బంగారం పోనేసి ఒక పెద్ద చర్యతో కొంత అంటే అర్థమైతే వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది డిస్పోజబుల్ ఇన్కమ్ చాలా ఉంది అని అర్థం దట్ దూవ్ ఎనీథింగ్ అబౌట్ గాడ్ గాడ్ పాత చీరలు అలంకరించుకుంటాడమో లేదా బంగారు శరీరం పెట్టుకుంటాడో ఎనింగ్ అబౌట్ గాడ్ గా పాత చీరలు అలంకరించుకుంటాడా గా పది లక్షల పని కోట్ల శరీరం పెట్టుకుంటాడాన్సెప్షన్ ఆఫ్ గాడ్ కాబట్టి దేవుడు మీకంటే బయట ఉంటాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు నీకంటే బయట ఉన్నాడనుకోండి అప్పుడు దేవుడు ఏవతో దేవుడవుతో దృశ్యమవుతారు దేవుడు దృశ్యమైతే జడమవుతారు దేవుడిని పట్టుకుంటే మీరు జడగొట్టినట్టు నేను బ్రహ్మహత్య అంటారు దేవుడు నాకంటే బయట ఉన్నాడు అంటే దాన్ని బ్రహ్మహత్య నేను దేవుడి భిన్నంగా ఉన్నాను అంటే దాని ఆత్మహత్య కాబట్టి అత్యంత వివిధ అత్యంత సుస్పష్టంగా సినిమాకి వెళ్ళారనుకోండి సినిమా ప్రకాశము సినిమా ప్రపంచము రెండు ఒకటి ఎన్నటికీ కాదు రెండు సెపరేట్ అని మనకి స్పష్టంగా చూస్తూ అలాగే ఇక్కడ కూడా ఆత్మ చైతన్యము దానిగా ప్రకాశించే జాగ్రత్త ప్రపంచము రెండింటికి ఉండేటువంటి తేడా ఒకటి ప్రకాశం ఇంకొకటి ప్రకాశంపది ఏదో లేదు ఒకటి కాలం మనకు అతీతమైనది ఇంకొకటి కాలాంతర్గతమై ఉంటుంది వచ్చిపోతూ ఉంటుంది అనే ఈ కేట సృష్టి స్పష్టంగా తెలుస్తోంది భాషకారులు మనం అలాగే అంటారు ఆయన కంటికి అలా కనబడుతుంది తర్వాత కొంచెం తెలివితేటలు కనుక ఉన్నట్లయితే అత్యంత వివిత్తం అంటే ఆత్మను ఎవడైనా చూపుకలేదు అయ్యో ఎంతటి దురదృష్టము కష్టం వర్త ఎంతటి దురదృష్టము ఆత్మ వృత్తిని శుద్ధమైనవి అంటే దేహేంద్రియాదుల కంటే విలక్షణమైనవి అత్యంత విలిప్తమే గుర్తించుటకు వీలు పడేది అంటే మీరు ఆత్మని గుర్తించడానికి వీలు గలదు నేను సినిమాకి వెళ్ళేవాళ్ళు స్థలమైన సినిమా ప్రకాశిస్తూ ఉంటుంది ఏదో దృశ్యాలు ఉన్నాయి నాకెప్పటికీ నాకు ఆ దృష్టి ఉంది ఈ దృశ్యములు సత్యం కాదని తెలుస్తూ ఉంటుంది కదా ఏదో చేత వెళ్ళినా ఈ దృశ్యములు ఎక్కడి నుంచి చూపుతున్నాయి అనే దృష్టి నేను చెప్పాడు వెళ్ళి మళ్ళీ నేను ఏం అంటే ఇలా సినిమా చూస్తూనే అక్కడ డిస్టర్వాల్సిందేమీ లేదు డ్యాన్స్ ఉందనుకోండి డ్యాన్స్ ఏముండ త్రీ ఫోర్ మినిట్స్ మీకు అక్కడ సీక్వెన్స్ లో మార్పు ఉండదు త్రీ ఫోర్ మినిట్స్ అక్కడ పెద్ద ఏముంటుంది అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి టైం ఇష్యూ కిస్ట్ నేను తనకాయ ఇలా తిప్పి అలా చూసి చూస్తే నాకు ఒక సంగతి అర్థమయ్యేది అక్కడ నుంచి వచ్చేటువంటి ఆ పెన్సిల్ ఒక లైట్ ఉంటుంది ఆ ప్రకాశం ఆ ప్రకాశంలో మీకు ఆ డ్యాన్స్ యొక్క లక్షణాలు కనపడేవి అంటే ఆ ప్రకాశం ఇలా ఇలా వేరీ అవుతూ ఉండేది సడన్ గా ఆ ప్రకాశం స్పీడ్ బాగా ఎక్కువైపోతే మమ్మల్ని చూస్తే కంటే మరీ గట్టిగా డ్యాన్స్ చేసిస్తూ ఉండాలని ఆ ప్రకాశం కొంచెం సవకాశంగా మూవ్ అవుతుంటే ఈవి కూడా సవకాశంగా ఓహో అక్కడి నుంచి వచ్చింది అనమాట కాబట్టి ఎదుర్కొన్నా కనుక డ్యాన్స్ అది ఇట్ నాట్ రియల్ ఆ ప్రకాశం మాత్రమే రియల్ అని గుర్తించడము సంభవమా కాదు దృష్టి గోచరం అయితే ఏమవుతుందంటే మీకు అనిపించు లైఫ్ ఇప్పుడు కానుగోలి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళని ఫిక్సేషన్ లో పెట్టేస్తారు జరుగులో అని ఒక ఫిక్సేషన్ పెట్టేస్తారు ఎలాంటి ఫిక్సికేషన్ ఎంత గట్టిగా పెట్టేస్తాడు అంత ఫిక్సేషన్ శివుడు ఉంటాడు పార్వతి కైలాసము పార్వతి అంటే పర్వతరాజపుత్రి పర్వత పర్వతం నుంచి వచ్చింది పార్వతి ఏమిటమ్ పర్వతం నుంచి వచ్చింది ఏమిటైతుంది అని ఆలోచించుకుంటున్నాడు అలానే ఆలోచించారు అంత ఆలోచిస్తే నన్ను అజ్ఞానంలో పార్వతి శివుడు కైలాసము అని దాని చుట్టూ అలాగా చలవులు పర్వాల కింద అల్లేసుకుంటూ ఎంత అల్లేస్తారంటే విపరీతంగా అల్లేస్తారు ఇప్పుడు దశావతారాలు ఉన్నాయి మా ఒక రోడ్డు దశావతారాలు దర్శనం అవుతావు నేను కార్లో వెళ్ళి పద్మావ పద్మనాభ నగర్ లో దశావతారాలు ఒక బ్రేక్ మీద పెట్టి దాన్ని ఊరేగించి ఆ రోడ్డు పక్కన పారేసి వెళ్ళిపోయారు ఆ మత్స్యలో పారేసిపోయారు ఆ దశావతారాలు ఎలా ఉన్నాయంటే దాంతో మత్స్యావతారం ఎలా ఉందో దర్శన అడుగున చేప పల్లె విష్ణు అలా ఉన్నది మత్స్య అవతారం మత్స్యావతారాలు అంతేకాని సగం చేపనం పైన విష్ణువు నాకు జరుగుతు గదా పట్టింది అలా ముక్కు తెరీటం పట్టుకుని అలా అదే నచ్చే అవుతారా పోతారా కూడా అదేక్కడ నచ్చి అవుతారు కోర్మ అంటారు అది కూడా మళ్ళీ పైన విష్ణువు గదా అదే అంటే పుర్మ అవుతారు పుర్మ అలా ఉండదు అది ఎలా ఉంటుంది కోర్మ అనే తెలియన తెలియ లేకపోతే తెలుసుకున్నవాడిని అది అయినా తెలుసుకోవాలి ఇది లేదు అది లేదు పిచ్చి కుదిరి గణ గోపాలు తిప్పుడు అని చాలా ఉంటుంది అలా ఉంటాయి ఆ మత్స్యావతారాన్ని ఆ పూర్మావతారాన్ని అక్కడ పడేసిపోతాడు అలా కాల ఎండ ఎండుతో వర్షానికి తలుస్తూ ఈ బస్సులు వెళ్ళినప్పుడు ఇలా తిప్పుతాడు ఆ బస్సు ఆర్టీసీ బస్సు తిప్పినప్పుడు వెనకాల ఇక్కడ అలా పరిస్థితించి జూనియర్ పొగస్తూ ఆ పొగ్రంథాలు పూర్ణావతారు అని పొందుతుంది అక్కడ వరేసిపోయారు శివుడు కూడా ఉన్నాడు ఇంత మైండ్ ని ఇంతలో ఫిక్సేజ్ చేసేయాలి ఇప్పుడు వైష్ణవిజంలో వచ్చిన ఇష్యూ ఏమిటంటే వాళ్ళు చేసి పూజ అయిపోవడం సంతోషంగా ప్రేరణ చేసుకుంటున్నారు తప్పేది కాదు కానీ అక్కడ వచ్చిన ఇష్యూ ఎక్కడ వస్తుందంటే ఆ డివిజన్ అని భేద బుద్ధిని అలాగే దాన్ని చేసి పెట్టేసి మరింత భేదం మరింత భేదం మరింత భేదం అలా ప్రయత్నం చేసి పెడతారు ఆ రకంగా ఫిక్సేడ్ అయిపోయిన వాడికి వాడికి దృష్టి ఆత్మస్వరూపము ఈశ్వరుడు అనేటువంటి అభిప్రాయం వాడికి తోచరు అంత ఉంటున్నారంటే ఆయన అంత ఫిక్సేషన్ ఆయనే చూశారు ఆయన ఈ ఇంత గోడ ఈ దృష్టి పోచరా నువ్వు కనుక గుర్తు పత్రాలు బాగుంది అయితే ఇది అవైలబుల్ ఎందుకంటే అత్యంత ఆత్మస్వరూపము సుతలము విలక్షణముగా సపరేట్ గా అలాగే నిలిచేసిన దానికి శుద్ధము అది కూడా ఇప్పుడు ఆత్మకి దుఃఖం ఉందా అంటే దుఃఖము లేదు అని తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే దుఃఖం అలా వస్తుంది పోతుంది మీరు ఎలా ఉన్నారో మీ జీవితాన్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి మీరింతవరకు ఎన్ని సుఖాలను చూశారు అవన్నీ ఆగిపోయాయి ఎన్ని దుఃఖాలని మీరు చూడలేదు ఎన్నెన్నో దుఃఖాలను తలుచుకుంటే మునుకొస్తుంది భయంతో అటువంటి దుఃఖాలను మీరు చూసి అనుభవించేసి కానీ మీరు ఎలా మిగిలి ఉన్నారు ఇది దుఃఖాన్ని వచ్చే పోలే సుఖాలు ఉంటాయి వచ్చే పోలే మీరు ఎలాగ ఉన్నారో అలాగే నీళ్ళు ఉన్నారు నాన్నయ్య గారు పద్యం ఉండేది నువ్వు తురువు నువ్వు నీటి ఒక్క సరకు మంది మేలు అంటే ఆ పద్యానికి తాత్పర్యం కంటే పుత్రో పుత్రుల్ని కౌగులించుకుంటే కలిగే ఆనందంతో సాటి అయినది ఏదీ లేదు మీరు అటువంటి ఆనందాన్ని చూశారు అటువంటి సుఖాన్ని మీరు చూశారు మీరులా ఉండగానే ఆ సుఖం దూరంగా పోగే మరో సుఖం సుఖం మరో సుఖం మీరు ఎన్ని సుఖాలని చూడలేదు అవన్నీ వెళ్ళిపోయాయి ఎన్ని దుఃఖాలని చూడలేదు అన్నీ వెళ్ళిపోయాయి మీరు ఎలా ఉన్నారో అలాగే మిగులు ఉన్నారు అహం వస్తుంది అలాగే మిగులున్నారు దీని వద్దేం తెలిసింది మీ స్వరూపము అత్యంత శుద్ధము మీ వ్యక్తము కాబట్టి అదే ఆత్మంటే అదే పరమాత్మ ఆత్మయే పరమాత్మ ఇంత స్పష్టంగా తెలుస్తూ ఉండగా అయ్యో ఈ జను తెలుసుకోలేకపోతున్నాను అహో భాగ్యహీనతాలో ఆహా జనులు ఎంతటే అభాగ్యులు శనమీ ఆత్మానం పశ్యతి వీళ్ళ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవచ్చు శక్యదర్శనం possible to పాజిబుల్ టు నో పాజిబుల్ టు అయినా కూడా వీళ్ళు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటలేదు ఇది లోకం ప్రతి అనుక్రోషం దర్శయతి సో ఇది అంటే ఈ విధముగా శృతి లోకం ప్రతి అంటే మానవుని గురించి ఆక్రోశం దర్శయ అనుక్రోషం దర్శయ్య అనుక్రోషం అంటే దయతో ఆక్రోశించుక ఉండాలి అయ్యో పాపం అని ఆక్రోషించుకోవాలి దుఃఖాన్ని ప్రకటించుకోవాలి కారణం ఏంటంటే దయ అయ్యో పాపం అందుకే నాకు ఒకసారి అనిపించింది ఒక ఆయన వేదాంత శాస్త్రం అంతా అలా చదువుకున్నా చదువుకుని ఇప్పుడు వేదాధ్యయనం వల్ల ఏ మాత్రం అధ్యయనం చేస్తున్నారు రెండో అష్టం నేను వేదం అధ్యయనం చేసి ఎలాంటి నాకు తెలుస్తూ ఉంటుంది రెండో అష్టం నాకు అనిపించి అయ్యా మీరు ఆత్మ నిష్కామము అసంగము అని మీరు సరోగా అధ్యయనం చేసి మీరు వెళ్ళి రెండవ అష్టంలో ప్రవేశించారు రెండో అష్టంలో ఏముంటాయో తెలుస్తున్నాండి కామ్య కర్మలన్నీ ఉంటాయి మీరు సాయన భాష్యం తీసి అవతారిత చూస్తే సో అచ్చిన్న ధ్యానే చేసిన కామ్యాన్ని కర్మాన్ని విధి అని అని ఇంకా ఏమీ కావలంటే అనే అగ్ని కొరకు అష్టాకపాడాశ హోమాన్ని చేయాలి ఎవరైతే అన్నవంతులను కావాలని కోరుకుంటాడో అగ్నే పురోడాశ ఏకాదశ ఎవరైతే అనాద్యుడని కావాలని కోరుకుంటాడో వాడు అనాద్యుడనే అగ్నికి ఏకాదశి బాల పురోడాశ సంస్కృతమైనటువంటి హోమాన్ని ఏకాదశి బాల సంస్కృతమైన పురోడాశాన్ని హోమం చేయాలి అంటూ ఇలాగా గుట్టలు గుట్టలు గుట్టలు కింద కామికంగా అది అధ్యయనం వదారు అది చూసి నేను నేను నోటి దాటా వచ్చి ఏ కార్యకర్మలన్నీ మీరు తెలుసుకున్న లేదా దాన్ని మరింత లోతుగా తెలుసుకుని నిర్ధ్యాస చేసి నీ స్వరూపాన్ని తెలుసుకుని ప్రాప్తులయ్యే ప్రయత్నం చేయొచ్చు కదా అలా కాకుండా ఈ కార్యక్రమంలో పరిచే పరిస్థితి లేదు అని చెప్పాలని అనిపించింది కానీ చెప్పలేదు ఎందుకు ఆయన మనని అడగలేదు ఈ పిలవకారంతా మనకెందుకు మన అడగలేదు తర్వాత ఆయన మహా విద్వాంసుడు ఒక ఆయనే తెలుసుకుంటాడు ఎప్పుడు ఆయన కైల చదువులు ఆయనే తెలుసుకుంటాడు తర్వాత మనం చెప్పినట్లయితే ఆయన మనం అవమానం చేసినట్టు ఫీల్ అయ్యే ప్రమాదం ఇది పండితులే అలా ఇక పామద గురించి చెప్పేది ఉంది పామదలు ఎలా ఉంటాడంటే ఈ ఛానల్ వాడు ఆ ఛానల్ వాడి పోసి ఆ ఛానల్ ఈ ఛానల్ వాడి పోసి అలా ఉంటారు భక్తులు ఎలా తయారయ్యారంటే ఛానల్స్ లాగా మిగిలిపోయి ఉన్నారు భక్తులు టీవీ ఛానల్స్ లాగా విడిపోయి ఉన్నారు కాబట్టి ఏం చెప్పమంటారు జరుగుల యొక్క అభాగ్యాన్ని గురించి చెప్పగలగలిగి అత్యంత వివిక్త ఆత్మా ఇష్టప్రాయ ఈ మంత్రం స్వప్నావస్థకి సంబంధించిన మంత్రం అంటే స్వప్నాన్ని గురించి చెప్పాడు కదా కాబట్టి దీన్ని స్వప్నావస్థ నుంచి మీరు చూడద్దు ఫైనల్ గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వప్నావస్థను ప్రకటించి ప్రకాశింపజేసి ఒక పేడను ఒక ఆటను మీ ముందు పెట్టి ఆటను ఆడించి విలీనం అయిపోతుంది అటువంటి ఆత్మస్వరూపము ఆ స్వప్నావస్థలో ఉన్నటువంటి సుఖ దుఃఖములుగా అతీతమైనది స్వయం ప్రకాశము అత్యంత వివిక్త ఆత్మ అత్యంత శుద్ధము ఎందువల్ల స్వప్నావస్థలో స్వప్న పురుషుడు కర్త భోక్తాలుతాడు కానీ ఆత్మ ఎందుకు కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు స్వప్నంలో అప్పు ఇచ్చాను అనుకోండి నేను అప్పు వసూలు చేసుకోవడం కుదరదు స్వప్నంలో అప్పు తెలియ వచ్చాక అప్పు తిరిగే ఒక్కర్లేదు మన వాళ్ళు జాగ్రత్తగా అప్లై చేసేసారు స్వప్నంలో తీసుకున్న అప్పు తిరిగే ఒక్కర్లేదు అన్నట్టుగా మీరు జాగ్రత్తలో తీసుకున్న అప్పులు తిరిగి ఇవ్వడం మానేశారు ప్రభుత్వం నేర్పి ప్రభుత్వమే నేర్పలేదు మీరు అప్పులు తీసుకుంటూ ఉండండి తిరిగే ఒక్కర్లేదు అని అధర్మాన్ని ప్రభుత్వమే నేర్టీవ్ పెట్టారు దీన్ని మొదలుపెట్టే వాళ్ళు ఇందిరాగాంధీ గారి మినిస్టర్ హోల్ ఉంది వాళ్ళు నా పేరు గుర్తులేదు జనార్దన్ రెడ్డి గారి మొదలుపెట్టారు ఇందిరాగాంధీ గారి క్యాబినెట్ లో మినిస్టరు మొత్తం బ్యాంకులన్నిటినీ ప్రైవేటైజ్ చేసి అప్పులు మీరు తీసుకోండి కేజీ ఒక్కర్లేదు ఒక స్కీమ్ మొదలుపెట్టాడు దాని వల్ల ఈ ఇన్ఫ్లేషను అనేక సమస్యలు ప్రభుత్వాలు ఎందుకు ఉన్నాయంటే ఫ్రీ బీచ్ ఇవ్వడం కోసం ఉన్నాయి గవర్నెన్స్ పోవడం కోసం కాదు ఈ సమస్య తమిళనాడులో మది ఎక్కువ పెళ్లికి ముందు మీకు మంగళసూత్రాలు నిర్ణయిస్తాము ఆ పెళ్లి చనిపోయిందనుకోండి విడార ఖర్చులు కూడా వెళ్ళేయిస్తారా మరి ఎంగేజ్మెంట్ ఖర్చులు కూడా వెల్లేస్తారా అది నెక్స్ట్ ఎలక్షన్కి వస్తున్నారు అని ఈ ఎలక్షన్కి వస్తున్నాను సో ఈ విధంగా కాబట్టి ఆత్మ ఎందుకు కర్తృత్వ పరిశ్రమలు లేవు తర్వాత స్వప్నంలో సుఖదుఖానుభవం ఉంటుంది మరి నీకు ఆ సుఖదుఖాలు ఆత్మస్వరూపంలో ఉంటాయి అవి ఉండవు అది అత్యంత వివిధ స్వయం జ్యోతి ఆత్మస్వయం ప్రకాశము అనే విషయం ఎందుకంటే జాగ్రత్త అయితే సూర్యుడు చంద్రుడు శ్రద్ధాములు ఇటువంటి అనేక జ్యోతులు ఉన్నప్పుడు వాటి అన్నిటితో ఆత్మ కలిసిపోయి కనగాపడం ఉండి ఏది స్వయం ప్రకాశము అనేది స్పష్టంగా తెలియదు ఈ జ్యోతులన్నీ ఆగిపోయినటువంటి స్వప్నావస్థలో ఆత్మ స్వయం ప్రకాశము అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది తర్వాత అవతారికోధు అంటే అవతారికలో భాష్యకారులు ఆ వాక్యాన్ని ప్రతీకగా చూపించారు ఈ వాక్యానికి సంబంధాన్ని చెప్తున్నాము అనే అభిప్రాయం ప్రసిద్ధి రి లోకే విద్యే దానికి తెలుగులో నేను ఏం రాశానంటే సైనాయకం అనే మంత్రమునతో అవసారిక ఏ అనుభవం ఆ మంత్రానికి ఒకసారి లోకంలో ఒక ప్రసిద్ధి కాదు అలాంటి జనులలో ఒక ప్రసిద్ధి కాదు ఏమిటా ప్రసిద్ధి అంటే స్వప్నంలో ఆత్మ ప్రకాశము వ్యతిరిక్తము అనే విషయం లోకంలో కూడా ప్రసిద్ధి కింద ఉన్నా స్వప్నే ఆత్మజ్యోతిషో వ్యతిరిక్తత్వే స్వప్నమునందు ఆత్మ ప్రకాశము కలదు అది స్వప్న కంటే వ్యతిరిక్తముగా ఉంటుంది స్వప్న కంటే స్వప్న పురుషుడు కంటే కూడా వ్యతిరిక్తముగా ఉంటుంది వ్యతిరిక్తం అంటే విలక్షణము సపరేట్గా ఉంటుంది కలగాకొని కాకుండా ఉంటుంది అనే విషయంలో ఒక చక్కని ప్రసిద్ధి లోక కూడా కలగలు అంటే ఆ ప్రసిద్ధి ఏమిటంటే ఎవరన్నా నిద్రపోతున్నాడనుకోండి ఒక్క రుదుతన నిద్ర ఒక్క రుదుతున్నా నిద్ర లేకపోవద్దు ఒక ప్రసిద్ధి ఉంది మీ దాకా వచ్చిందా మాట ఎక్కడైనా రాకపోతే ఇప్పుడు తెలుసు నిద్రపోతున్న వాడిని నిద్ర లేపనే వద్దు ఎందుకు లేపడం ఈ వికమాన సంవత్సరం ఉన్నట్టు అంత రాకపోతే ప్రపంచం ఎక్కడ ముందరు అడ్డుకుపోతాయా కాదండి రైలు దాటిపోతున్నా సరే అయితే మనం లేపడి రైలు దాటిపోతుందంటే లేపాలి తప్ప లేకపోతే ఎందుకు లేపడం నిద్రపోతున్న వాడిని లేకపోవడం అంటే మరి వాడు సూర్యోదయానికి ముందే సూర్యోదయ సమయంలో కూడా నిద్రపోతున్నాడు కదా మరి దయచేయటం అంటే మరి పొరవ వాళ్ళు కొంచెం చేత వాళ్ళు నిద్ర లేకేస్తారు అరే నిద్ర లేదా సూర్యోదయంలో లేచి స్నానం చేసి సంధ్యామని చెయ్యి అని అలా నిద్రలేపేస్తారు నన్ను అడిగితే నిద్రపోతున్న వాడిని లేపకపోవడమని మంచి సో ఆ సందర్భం మొత్తం ఏదైనా ప్రసరంటే ఇదిగడతారు కౌలు అలాగే ఉంటారు కౌలు వస్తే భక్తులు ఉంటే ప్రవచనకర్తలు ఏదో పడుతుంది నిద్ర అనే వాళ్ళు కనపడగానే ఆయన ఒక శ్లోకం గుర్తొచ్చి అడిగి తిరిగి ఉడిపెట్టారు ఏమి కరెక్షన్ లేదు అయినా కూడా ఉడిపెట్టారు కౌలు అలాగే ఉంటారు నేను ప్రవచన నేను అలానే ఉంటాను సో నిద్రపోయి వాడిని లేకవద్దు తర్వాత నిద్రపోతున్న వాడిని చూసి మీరు సంతోషించిన అలవాటు చేసుకోవాలి ఎప్పుడు అసూయ పడవద్దు నిద్రపోతున్నాడు చూడాలి అలాగా అసూయ పడవద్దు తర్వాత ఒకప్పుడు నిద్రపోతున్న వాడు తన కర్తవ్యాన్ని విస్మరించి మనకి చేస్తానన్న పని మానేసి నిద్రపోతున్నాడు అప్పుడు కూడా ప్రపంచే ఇస్తా అన్నాడు ఇవ్వడం మనసు నిద్రపోతున్నాడు అని అసూయ పడవద్దు తప్పు పట్టవద్దు నిద్ర లేకపోవద్దు వాడిని చూసి సంతోషిస్తారు ఎందుకంటే వాడు పరమాత్మలో విలీనమైన ఉన్నాడు వాడు లేడు పరమాత్మలో విలీనమైన ఉన్నాడు వాడిని ఒక్క ఉదుటిన లేదు నిద్ర లేపాడనుకోండి వాడు ఆ నుండి ఈ సంసారంలో సులువుగా కాముగా బదులుగా ఒక్క ఉదుటిను వస్తాడు ఆ రావడంలో ఏదైనా తేడా పడ అయిందంటే వాళ్ళ జీవితం భజనం అయ్యే అవకాశం ఇస్తుంది అంటే వాళ్ళకి మెట్రల్ గా డిస్టర్బ్ అవ్వచ్చు లేకపోతే ఇంద్రియము ఏదైనా తేడా రావచ్చు లేకపోతే ఆరోగ్యమే తేడా రావచ్చు కాబట్టి పోయి వాళ్ళు లేకపోవచ్చు అదే అందరూ నిద్ర సగంలో ఉండగా వీలైతే అలా లేకపోవచ్చు దానిని బట్టి కూడా ఆత్మ స్వయం ప్రకాశము అత్యంత విభిష్టము అని మనకి తెలుసుకోండి అలా నా కనెక్షన్ ఓకే సో మనం ఆత్మానము ఆ ప్రసిద్ధి అయితే ప్రసిద్ధి స్త్రీలతో చెప్తాం ఎవరికి ప్రసిద్ధి అయితే చెప్తాం సహసా చికిత్సాదయో జనా ఈ లోకంలో వైద్యులు మొదలయ్య వైద్యులు చికిత్సలు అంటే వైద్యులు వైద్యులు కూడా చెప్తారు కేంద్ర ప్రభుత్వం అంటే డాక్టర్ గారి లేకపోతే ఆయుర్వేదం వల్ల చెప్తే తర్వాత మిగతా విద్వాంసులు తెలుసున్న వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు నిద్రపోతున్న ఆత్మ ఏమన్నా నిద్ర లేచాక వాడు చెప్తే అవుతాడు నిద్రపోతున్నప్పుడు ఆత్మస్వరూడే మీకు శత్రువు అనుకోండి నిద్రపోతున్నాడు అనుకోండి ఇప్పుడు శత్రువు కాదు మీకు మిత్రుడవి నిద్రపోతుంటే ఇప్పుడు మిత్రుడు కాదు మనం చాదో్యమైన చూసినాం సింహోగా వ్యాధురోగా సింహాలు నిద్రపోతూ ఉంటాయి సింహం కానీ పెద్దపుడు నిద్రపోతాయి పెద్దకులు కానీ పండితుడు నిద్రపోతున్నాడు పండితుడు కాదు మూర్ఖుడు నిద్రపోతున్నాడు మూర్ఖుడు కాదు మరి ఎవరు ఆత్మ ఆత్మ శ్లోకం అందరూ ఆత్మయే ఆత్మ నిద్రపోతోంది అనమాట కాబట్టి ఆ ఆత్మని ఆయతం అంటే ఒక్క ఉదుకున మీరు ఒక్క ఉదుకున హఠాత్తుగా నిద్ర లేకపోదు సహసా దే కీ జాగ్రదేహాత్ ఇంద్రియ అపేవలో బహిర్వర్తీ ఎందుకంటే ఒక్క ఉదూత నిద్ర ఎందుకు లేకపోతే వీడు మామూలుగా జాగ్రత్త అవస్థలో మనస్సులో ప్రవేశించి ఇంద్రియాల్లో ప్రవేశించి సంసారంలో ప్రవేశించి సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ కానీ ఇప్పుడు సంసారంలోంచి ఇంద్రియాల్లోకి వెన్ను తిరిగి వెళ్ళిపోయినాడు ఉపసంహారం చేసేసుకున్నాడు ఇంద్రియాల్లో నుంచి బుద్ధిలోకి ఉపసంహారం చేసుకున్నాడు బుద్ధిలో నుండి ఆత్మలోకి ఉపసంహారం చేసుకొని ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అటువంటి ఆత్మస్వరూపుడే ఉన్నవాడిని ఒక్క రూపున ఈ సంసారంలోకి ఈశ్వరకు అవకాశంగా వాడే వస్తాడు కేవలం బహిర్మతే కేవలహ అకేలా అంటే అంటే అసంగంగా అద్వయుడై బహి అంటే జాగ్రత్త వ్యవస్థ యొక్క సుఖదుఖములు వీటన్నిటికీ బాహ్యమునందు అంటే వీటన్నింటినీకి విడిపోయి విలక్షణము విలక్షణుడై ఉన్నాడు దేహాదుల కంటే స్వయం ప్రకాశమై ఉన్నాడు అటువంటి వాటిని నిద్ర లేపడం అన్నది తగ్గదు యొక్క ఆత్మానందాన్ని మనం ఎందుకు జరగబట్టాలి ఇంకా ఒకవేళ నిద్ర లేపనట్లయితే దాంట్లో దోషాలు కూడా వీటినన్నిటినీ బట్టి ఏం ప్రూవ్ అవుతుందంటే ఈ నిద్ర లేకద్దనే ప్రసిద్ధి నిద్ర లేకపోతే దోషాలు వస్తాయనేటువంటి ప్రసిద్ధి వీటన్నిటిని బట్టి ఏం ప్రూవ్ అవుతుందంటే ఆత్మ స్వప్నంలో తర్వాత సుషుప్తి ముందు ఈ దేహాదుల అత్యంత విలక్షణము తర్వాత విలిక్తము శుద్ధము అని మనకి ప్రూవ్ ఆ విషయాన్ని ప్రూవ్ చేయడం ఈ లోక ప్రసిద్ధిని శుభతి చెప్తూ ఉన్నది ఓ